మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయాలేమో సాంగ్ పడతారు బా తండ్రి ప్రభావ మరి ఒకసారి నాయన మీ పాదముల చెంతకు కృపా సింహాసమృగ మీ ప్రియ కుమార్ బాబా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్ఠమైన నామమ్న తండ్రి ఆ ఉన్నతమైన నామమ్మన బలమైన నామమ్మన ఏకైక నామమ్మన తండ్రి ఈ పాదముల చెంతకు మహాదేవ ఇంతవరకు ప్రభు మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ కృపలో భద్రపరిచి మీ క్షేమం దయచేసి ప్రభా ఈ విధంగా ఆన్లైన్ లోనైనా మీ యొక్క దినమందు మేము కూడి ప్రభా మిమ్మల్ని ఆరాధించి స్తుంచి హెచ్చరించి కనపరిచి మా ప్రార్థనలో విన్నపములు విజ్ఞాపనం తండ్రి మీ పాదం చెంతకు తీసుకురావటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా తండ్రి ప్రభా గడిచిన మూడు నెలలుగా ప్రభా మీరిచ్చినంత గొప్ప ఆధిక్యత ధన్యతను బట్టి స్తోత్రంలోనైనా ప్రభా మేమెన్నో అవసరతలు కలిగిన వారము తండ్రి బాబా మా మేమెంతో తండ్రి మీ పైన ఆధారపడినవారు బాబా అందుకని నాయన మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు తండ్రి మీ యొక్క చిత్తంలో ఉండేలాగన బాబా నాయన సహాయం చేయండి మీ మహిమ కొరకే ఉండేలాగన సహాయం చేయండి బాబా మేము అడుగు అడగడానికి ముందే అన్ని అరిగిన దేవుడు తండ్రి నెక్స్ట్ బాబా ఇతనైనా ఈ రోజు మీ వాక్యం పరచుకోబోతున్నా కూడా మీ ఆత్మాభిషేకం దయచేసి మీ నోట్ల పరకు బలంగా వాడుకోవాల్సింది ప్రార్థిస్తున్నాం మీ మర్మాలను సత్యాలను భగవాల్పించండి అదేవిధంగా ప్రభునైనా ఇంక ఎవరైతే జాయిన్ అవ్వలేకపోయారో ప్రభు వారు కూడా కృపనిచ్చి తండ్రి జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి గ్రూప్ వచ్చిన వారందరినీ చేతిగా పంపించుకుంటూ మమ్మల్ని మా సమస్త చేతిగా పంపిస్తూ అంత పర శక్తులను సైతన్య శక్తులను తండ్రి మీ రాజ్యంకు వ్యతిరేకంగా పనిచేసి ప్రతి శక్తిని మా ప్రభు అయిన ఏ సూక్రీస్తూ ద్వారా బంధిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకు ఏ సూక్రీస్తున్నాం మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె రండి హోవన్ గోర్చి అన్న పాఠ బారుహోను గోర్చి ఉత్సాహ గణ మును గోర్చి ఉత్సాహ గణ ము చేయనే మన పోషకుడు నమ్మ దిన దేవుని ఆయనే మన పోషుడు Nam-dagi-na-dee-mudani Dee-eho-wa-nu-go-chi-u-tah-ga-na-muchay-yudamu Aha, -ha, hallelujah! Aha, ah hallelujah! Aha, ah hallelujah! Aha, ah hallelujah! Aha, hallelujah! ొంగు సాగరలు దురైనా కష్ట నష్టముల పొంగు సాగరలు దురైన ఆశ్రయం ఇరుకులో ఈ బంధులలో ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ఉదము విరి గినలి గో దేవ దేవు సీలో విరి గి నలి గిన్న హృదయముతో దేవదేవు సీలో అని శో ప్రచనా అల్గూ ఈ బులు మన అని సమోద్రాలువు ఇవ మన కేర్చిషాహదానము చేయుదను తృవ తప్పినవారలను చేరీసే నాదు త్రువ తప్పినవారలను చేరీసే నాదు ీతి సూర్యుదాయేవని నిత్యముస్తుదము నీతి సూర్యుదాయని నిత్యముస్తుదము రండిత్యోవాసాహదము చేయలే మన పోషకుడు నమ్మదగిన దేవుడనే పోషకుడు నమ్మదకి ఆహాయా హలో స్టార్ట్ చేస్తా ప్రార్థన చేసుకున్నాం పరిషత్డా మహోన్నత తర్వానత ఈ ప్రయాణికు వందనాలు సూత్రాలు తెలియజీ ఆయన ఏ యోగ్యతను మీ దిన్నమను తండ్రి మీ పునరుద్ధన భిన్నమను తిల్లబెట్టినందుకు మీకు వందన నా నోటి మాట ద్వారా కాక అంటే నా వాస్తాస్యం ద్వారా కాక తండ్రి కేవలం మీరు మాత్రమే మాట్లాడుకుని ఏదైతే అవసరం ఉందో దాన్ని మాత్రమే తల్లి తెచ్చుకొని నా నోతిని మీరు చూడగా నన్ను మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని తెచ్చి పాదాల చింత చిన్ని ప్రార్థన లూకార్త పదిహేను కొన్ని విషయాలు గమనిస్తాను పదకొండవ వచ్చిన ముప్పై రెండవ వచ్చిన మనందరికి తెలిసిందే కాబట్టి కష్టంగా వివరించడానికి ప్రయత్నిస్తున్నాను సో రెండు విషయాలు ఇక్కడ చెప్పాలని పేరడం జరిగింది ఒకటి తప్పిపోయిన ఈ కుమారుడి గురించి రెండోది వచ్చేసి ఇదే అధ్యాయం ఇదే లూకార్తలు పాపాత్మరాలు అయిన ఒక స్త్రీ ఇద్దరు జీవితాలను మనం ఒక్కసారి గమనిద్దాము పదకొండు వచ్చాను పదిహేను నుంచి పదకొండు వచ్చాను మరియు ఆయన ఇచ్చాను ఒక మనిషి నుంచి ఇద్దరు కుమారుడు వారిని చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి బాగా తండ్రి లేదు అతడు వారికి తన పచ్చి పెట్టాను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమను కూర్చుకొని దూరదేశం ప్రయాణం అయిపోయి అక్కడ తన ఇద్దరు వ్యాపారములను పాడు చేశాడు అలా కష్ట చేసిన తర్వాత ఆ దేశమంది గొప్ప కడువు వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ భవిష్యత్తులో ఒకరి పిల్లదీరను అతడు పందుల మూపుట తన పొలములో తిని పంపను వాడు పందులుతున్న పొట్టుతో తన కడుపు నింపుకొని నింపుకొని ఆశపడ్ కానీ ఎవడను వానికి ఇవ్వలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూర్ణివానులకు సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ అతనికి చదువుకోవచ్చు నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్లి నేను పరలోకమునకు పరలోకమునకు మీ ఎదుటను పాపం చేసింది ఇక మీద కుమారుడనని అనిపించుకున్న యోగ్యుడను కాదు నన్ను మీ వారిలో ఒకనిగా పెట్టుకున్నామని అతని కూడా చెప్పుగా అనుకుని లేచి తండ్రి ఎద్దుకు వచ్చింది చూడండి ఈ పదకొండు నుంచి పంతొమ్మిది వర్షనాలు అతను చేసిన తప్పులు పొరపాట్లు అతడు ఏ విధంగా అయితే తండ్రిని మోసం చేసి ఆస్తిని తీసుకువెళ్లి సురు వ్యాపారముకు వ్యసనాలకు స్నేహితులకు తన అందాన్ని చూసుకొని మాతురతకు ఇంకా అనేక విషయాలకు దాన్ని వినియోగించాడు కానీ ఒక సమయం వచ్చింది గొప్ప కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాడు ఆ డబ్బంతా వెళ్ళిపోయింది ఆ స్నేహితులు వదిలేశారు తన జీవితంలో ఒంటరికన్నా మళ్ళా ఆ జలసాలు ఆ యొక్క ఆర్భాటాలు సంతోషమైన జీవితం చివరికి ఒకరిని చెంత చేయడంలో అతడు బంధుల తన పొలంలోనికి కాని పంపను చూడండి పందులు లేపుటకు ఇష్టపడ్డాడు ఇష్టపడి ఇష్టపడ్డాడు ఆ పందులను లేపుటకు ఆ పొలంలో పంపను వాడు పందులు తన పొట్టుతో తన కడుపు నించుకుని ఆశపడిను తను ఎవరు ఏమి వెళ్ళలేదు చూడండి అక్కడ గమనిస్తే అందరు ఉన్నారు అతను గమనిస్తూనే ఉన్నారు కానీ ఆయనకు ఎవరు సహాయం చేయలేదు ఇతన్ ద్వారా ఎవరెవరు ఎన్ని నీళ్ళని పొందుతున్నారో అతని డబ్బు ఎంత మంది తీసుకున్నారో కానీ వారు ఇతన్ని అసలు కేడ్ చేయడంలో దుర్ లోకమున్యాశ ఇంతా ఉన్నది అతను పందుల పు తినడానికి ఆటపడే పడ్డాడంత కానీ ఈ లోకం ఆటపడేది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎవరు ఎదుటి ఈ వ్యక్తి దగ్గర ఉన్న ఎదుటి వ్యక్తి దగ్గర జ్ఞానము ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న తీర్చుకోవడానికి మాత్రమే అక్కడ వీడ ఇప్పుడు అనుకుంటాడు అన్నట్టుగా ఇతని జీవితంలో జరిగింది దెబ్బలు తగలడం స్టార్ట్ అయ్యాయి ఆ కరువు ఎప్పుడైతే వచ్చిందో అతని జీవితంలో దెబ్బలు తరగడం అయితే పన్నెండు పదిహేడు వచ్చినందుకు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి ఎంతో మంది కూలి అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడికి ఇక్కడ ఆ కలిపి నేను లేచి నా తండ్రి వెళ్ళి తండ్రి నేను పొరలోక విరోధముగాను నీకు నీ ఎదుగుతను పాపము చూడండి పశ్చాత్తా పండు అయితే పచ్చగా పడ్డాడు ఒక పక్క ఏమో తండ్రి విషయం ఆలోచిస్తే ఆర్జందడు అసలు ఇట్లా మోసం చేస్తాడు నన్ను అనేసి ఒక మిస్సింగ్ బోర్డు పెట్టడము కనబడటలేదు మిస్సింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఒక పోస్టర్ చేయించలేదు లేదంటే ఆ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కేసులు పెట్టడము ఇట్లాంటివి చేయలేదు తండ్రి కానీ తండ్రి హృదయాన్ని మనము తర్వాత గమనిద్దాము అయితే ఈ తప్పిపోయిన కుమారుడు ఈయన ఆ బోడ్లలో పారిశ్రిక తిందిస్తాము ఇంత ఇష్టము నా కొడుకు కనబడట్లేదు దైతే తప్పగించండి ఇప్పుడు కావాలంటే బంగారం ఇష్టం నా దగ్గర అనేకం అంత ఆస్తి ఉంది అతను కావాలి అని అనలేదు లేదనంటే వాడు వస్తే కనిపిస్తున్న వాడిని ఇంత మోసం చేస్తాడా మరింత తిరుగుతాడా చెడ్డ పనులన్నీ చేస్తాడా మందు కాదుతాడా ఇట్లాంటివి కూడా అక్కడ ఏమీ కనబడ అయితే తండ్రి మనం వర్ణించలేం కానీ ఇత మీదట సంపం ఇత మీదట ఈ పక్షణం చాలా బాగుంటది నేను పరలోకం మాత్రం నిరోధంగా పాపం చేసుకున్నాను చూడండి అది మనసులో రావడమే ఆ క్షణాన్ని పక్కగా పొందడం ఇతనిట నీ కుమారుడంగా అనిపించడం అనిపించుకునేటప్పుడు యోగ్యుడను కాను నన్ను నీకుని వాళ్ళు ఓకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుకుని అనుకొని నేటి తండ్రికు వచ్చాను అయితే నేను ఇవన్నీ ఆలోచన చేసుకునే మనసులో పశ్చాత్తాపడి వస్తున్నప్పుడు ఇరవై వచ్చిన వాడు ఇంకా దూరంలో ఉన్నప్పుడు తండ్రి బాణిని కూర్చి కనికెరపడి పరిగెత్తి వాడిని మెడ మీద ముగ్గు పెట్టుకోలేను చూడండి ఈ విషయం ఇక్కడ ఎందుకు జరిగింది ఇంకా దూరంలో ఉన్నప్పుడు తండ్రి బాణిని కూర్చి కనికెర పరిగెత్తి తండ్రి పరిగెత్తాడు ఇక్కడ కుమారుడు వస్తుంటే ఇష్టపడ్డాడు తండ్రి క్షమించాడు అసలు వచ్చి ఒప్పుకోలేదు ఇంకా మాట చెప్పలేదు తండ్రి నేను ఇంకా పరలోకంలో పరలోకానికి విరోధంగా నేను స్థాపన ఇంకా మాటలు పలుపక ముందు ఇక్కడ ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అట తండ్రి నేను పరలోకంగా పాపం పెట్టుకుంటే నీ కుమారుడు అని తెలుసుకున్న యోగ్యుగా కానరి తనగా చూపి ప్రశస్త వస్త్రము త్వరగా వీనికి కట్టి ప్రశస్త వస్త్రము త్వరగా పెట్టి కట్టి దీన్ని చెప్పి ఇంగరం పెట్టి పాదములకు చెప్పు తొడిగించుడి తొగిన దూడను తెచ్చి వదించుడి మనము తిని సంతోషపడుదం ఈయన కుమారుడు చనిపోయి మరలా ద్రతుతేను అక్కడి బాన్ అగేన్ ఈయన చనిపోయి మరలా పెద్దతను సతిపోయి దొరికినానికి చెప్పాను అంతట వారు సంతోషపడతాయి అయితే ఇక్కడ చూసినట్లయితే తండ్రి గుర్తుపట్టాడు ఈయన పశ్చాత్తాపంతో వచ్చాడు ఆ పశ్చాత్తాపాన్ని గమనం గ్రహించిన తండ్రి అయితే ఏమేమి కనబడతాయంటే ఆ పశ్చత్తాపంలో వేలి గంట తీసుకురాలేదు ఆయన ఒట్టి చెప్పులతో తన పూర్వ పాపల్ని విడిచిపెట్టేసి ఏలి గంట తెచ్చుకోక ఆ వ్యసనాలన్ని విడిచిపెట్టి తనకు ఉన్నది ఉన్నట్టుగా యథార్థ హృదయంతో తండ్రి ఇంటికి వస్తా ఉన్నాడు దారి మార్గంలోనే తండ్రి గుర్తుపట్టేశాడు నా వైపు తిరిగాడు నా వస్తున్నాడు అని కానీ నిజంగా మన జీవితాల్లో చూసుకుంటే ఎప్పుడైతే మనము పట్ట పడి ప్రభు ఇక బ్రతుకుంటే నీ గురించి ఇక నీ పనేది లేదంటే మనం అందరం పడిపోయిన వాళ్ళని పడిపోయి తిరిగి వేసిన వాళ్ళను ప్రభు కృపలో మనందరినీ రక్షించాడు కానీ ఆ తిరిగి లేచిన తర్వాత కూడా మరలా మనము ఏమన్నా మనం తీసుకొని వస్తున్నామేమో ఆ మందిరానికి వెళ్తున్నామేమో మన సమా ఆత్మీయ స్థితిలో ఇంకా ఏమన్నా ఉన్నాయేమో ఆటంకాలుగా కాబట్టి పరిపూర్ణ పశ్చాత్తాపం ఆ బిడ్డలో దేవుడు గ్రహించింది ఏంటంటే తక్కువైన కుమారుడి విషయంలో ఏది గంట పెట్టుకొని రాలేదు ఒత్తిడి వచ్చాడు ఇక్కడ నాకు అది చాలా మంది మాట నాకు భయపరుచినప్పుడు ఒత్తిడి ఎంత హ్యాండ్స్ తో వచ్చాడు ఎంత హ్యాండ్స్ లో వస్తే దేవుడు కనుకరిస్తాడు దేవుడు కృప చూపిస్తాడు కానీ మనం ఎట్లాంటి కొన్ని కోరికలతోనే వస్తాం ప్రభా క్షమించబా అని అంటాము మళ్ళా తర్వాత కొన్ని పనులు ఆగి అట్ల ఉండిపోతాయి మన జీవితంలో శాశ్వత కాలం ఉండిపోతాయి వాటిని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటాం అనేక మార్లు వాటి గురించి ఆలోచనలు చేస్తూ అనేక మార్లు వాటిని ఏ విధంగా అని పరిచిస్తా ఉంటాం కొన్ని సందర్భాలలో దేవుడు దేవుడిని నమ్మే విషయంలో మనుషుల్ని నమ్ముతా ఉంటాం దేవుడి మీద మొదటి స్థానం ఆయన పిగు దేవుడు కనికలేస్తాడానికి మర్చిపోతాం మనల్ని క్షమించాడని మర్చిపోతాం అని అక్కడ ఆయనని బంగారంతోనో లేకపోతే వెండితోనూ డబ్బుతోనూ కొనలేదండి రక్తంతో కొన్నాడు కాబట్టి మరలా ఆయన వస్తే చేర్చుకున్నాడు కాబట్టి మనల్ని కూడా అట్లాగా చేర్చుకున్నాడా ప్రభుత్వం మనకు సన్నిహించే సంబంధం ఉందా దేవుడు మనకు మాట్లాడుతున్నాడా మనం ఆ విధంగా గురించిన్నా లేదంటే నటిస్తున్నామా మాట్లాడకపోయినా మాట్లాడాడు ఆయన మనల్ని చూడకపోయినా చూశాడు లేదా మనతో ఆయనకి రక్తం లేకపోయినా ఉన్నాయి అనే విధంగా లోకం అంతా మారిపోయింది మీ ఇష్టం వచ్చినట్టు ప్రసంగం నడుస్తుంది ఇష్టం వచ్చినట్టు అబద్ధ పూజలు తయారయ్యారు వారు ఏ చిన్న తప్పు చేయలేదు వారి జీవితాల్లో వారు అందరిని మధ్యపెట్టి వారికి వారికి లక్ష రూపాయలు వారి జీవితంలో ఉన్న వేలు కొట్టేస్తున్నారు అయితే మనం కూడా అసలు నాకు ఒక బ్రదర్ హాలిడేసినాడు ఆ బ్రదర్ అంటున్నదమ్మ కోవిడ్ టైంలో ఆంధ్ర నుంచి చూస్తున్నాడు కోవిడ్ టైంలో మేము సాటిల్మెంట్ తీసుకోకపోతే ఎట్లా అన్నా శాటిల్మెంట్ తీసుకోకపోతే కష్టమన్నా దగ్గర దగ్గర వెళ్ళకపోతే కష్టమన్నా ఒక పక్క మా ఏరియాలో పెరిగి ఉంది పోకపోతే ఒక బాగా పోతే ఒక బాధ ఏం చేయాల ఏం చేయాలి నేను గమనించింది ఏంటంటే అతనికి ఏదో సలహా ఇచ్చాను అనుకుంది కానీ గమనించింది ఏంటంటే మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చుంటే క్రీస్తు ఉన్నాడు మళ్ళీ బయట ప్రంగానే క్రీస్తుని వదిలిపెట్టి వచ్చేసాము మళ్ళీ మందిరానికి వెళ్తే క్రీస్తు దొరుకుతాడు నా ఇంట్లో నాకు నా హృదయములు లేడు అనే కోణంలో చాలా మంది ఉన్నారు అయ్యో క్రీస్తులు దొరుకుతాయి అన్నయ్య సన్ని కట్టుకుని అనే కోనంలో క్రైస్తవ్యం పడిపోయింది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఈ కింద వచ్చనాలలో తన అన్నని పొలంలో పెట్టేస్తాడు తండ్రి ఎందుకంటే గొరవ తమ్ముల్ని రావడానికి ఆటంక ఒకవేళ అనుకోని విధంగా ఏదన్నా దెబ్బతాలు వచ్చా కుమారుడు చనిపోవచ్చేమో అని తండ్రి ముందు గ్రహించి అందరిని పొలంలో పెడతాడు ఈ కుమారుడు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు కూడా మాట్లాడతాడు ఈ పాడు చేసి ఈ సంచరించాం మాట్లాడుతుంది ఒక కూతురు వ్యభిచారం చేస్తుందని తెలిస్తే తండ్రి ఏ విధంగా అయితే దాచుకొని హృదయంలో పెట్టుకుంటాడో తప్పు చేసుకున్నా కూడా ఆ విధంగా ఇంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు కాబట్టి మన పాపం క్లీన్ గా కడిగేస్తాడు ఆ ఛాయమరకని ఏ విధంగా అయితే మనము ఇంట్లో క్లీన్ చేస్తామో మళ్ళీ ఈగలు రాకుండా మరొక కనపడకుండా ఆ విధంగా దేవుడు క్లీన్ చేసే వ్యక్తిగా ఉంది మనకు ఆయన దొరికాడు అయితే ఇక్కడ చూడండి ఉంగరం తొడిగాడు ప్రసక్త వస్త్రం ఇందులో ఉంగరం తొడకడం అంటే మళ్ళీ ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడు ఆ పొజిషన్ లెక్క ఆ అథారిటీ ఇప్పుడు మళ్ళీ నాతోనే ఉంటాడు నీకు అన్నిటి మీద అధికారం ఉంటుంది నా కుమారుడు ఈ విధంగా మనం ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు మన జీవితంలో ఇంకా ఏమన్నా వెంట పెట్టుకొని వచ్చామా అనేది మనం గమనించుకుంటూ ఉంటా ప్రతి రోజు మనకు పోరాటమే క్రైస్తవ జీవితంలో కాబట్టి మనము ఆ విధంగా ఉండాలి అదే విధంగా ఒక రెండు నిమిషాల్లో ముగిస్తాను పదకొండవ అధ్యాయము ఏడవ అధ్యాయము ముప్పై ఆరో చూద్దాం పరిశైలలో ఒకడు ఇది పాపత్మురాలైన ఒక స్త్రీ గురించి చూద్దాం పరిశైలిలో ఒకడు తన తనకు కూడా భోజనము చేయ వల్లనే ఆయన అడిగింది ఆయన పరిచయిన ఇంటికి వెళ్లి భోజనం పంటను కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపత్రాలు ఆయన ఒక స్త్రీ ఇంటి భోజనమునతో కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుద్ధిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకటట్టు ఆయన పాదముల యొక్క నిలబడి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వండుదలతో చూసి ఆయన పాదములను ముప్పి పెట్టుకుని ఆ అత్తరువాటికి కూర్చున్నాడు ఆయనను పిలిచిన పరిచయాడు అది చూసి నా ఎడన తను ముందు పెట్టుకునే ఈ స్త్రీ ఎవరియో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మరాలు అని తనలో తాను అనుకున్నాను చూడండి ఇక్కడ పాపాత్మురాలు ఒక స్త్రీ ఆమె సమయం వచ్చింది ఆమె సమయానికి ముందు ఏకృష్టి రాలేదు లేకపోతే ఆమెను క్షమించడానికి ఆ సమయం సరిగా సరిపోయే సమయానికి ఆమె వచ్చింది ఆయన చూస్తా ఉంటే ఆ స్త్రీ వచ్చి పరిచయం ఇంట చూడండి పరిచయం ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుద్ధిలో అత్తరు తీసుకుని వచ్చి ఒక బుద్ధిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక చుట్టూ ఆయన పాదముల యొక్క నిలబడి ఏ చుట్టూ ఆయన పాదములను కడుపు ఇక్కడ కూడా పశ్చాత్తాపం క్షమాపణ ఇవి కూడా ఏ విధంగా తమని ఆయన కన్నీళ్లతో ఆయన పాదములను కడిపి తన తలవెండ్రికలకు పొడిచి అలవెండ్రుతలు అనేది కిరీటము అదొక అధికారము అది ఒక ప్రశ్నమైనది అని కూడా భావిస్తా ఉంటాము అయితే ఆ తన అంటే తగ్గింపు అక్కడ కనపడుతా ఆయన పాదములను గుర్తు పెట్టుకొని ఆ అత్త వాటికి చూసం ఇక్కడ ఆయన పాదములను గుర్తు పెట్టుకొని వాటికి కూర్చుని కూచి అయితే నలభై ఆ స్త్రీ వైపు తిరిగి సిని ఈ స్త్రీని కూర్చున్నావే నేను నీ రాగా నీవు నా పాదములతో నీ నీళ్లు తన కన్నీళ్లతో నా పాదములో కడిచి తన తన వెంట్రుకలతో నన్ను ముద్దు పెట్టుకున్న లేదు కానీ నేను లోపలికి వచ్చిన పద్ధతిలోని ఈమె నా పాదములను ముద్దు పెట్టుకున్నట మానలేదు ఇక్కడ గమనించినట్లయితే ఈ స్త్రీని తీసుకున్నావే నీ ఇంటిలోకి రాగానే నా పాదములకు నీళ్ళు లేదు ఈ తన కన్నీళ్లతో నా పాదములను కడిపి తన తండ్ర సెలవెంట్రు సెలవు చూడుస్తా ఈ మన నా పాదములను ముద్దు పెట్టుకున్నట మానలేదు ఏం పడుతుందండి అనేక విషయాలు మనం చెప్పబడుతా ఉన్నాయి కానీ మనం మన హృదయంలో అక్కడికి వచ్చినప్పుడు ఆ పశ్చతత్వాన్ని కలిగి ఉన్నాము ఇంకొక ఒక మేజర్ పార్ట్ ఏంటంటే నేను నా జీవితంలో నేను గ్రహించి ఉన్నాను పశ్చతాత్పం అనేది ఊరిక ఏ ఐదు సంవత్సరాలకు ఎంతో గట్టి దెబ్బ కలిగితేదని కాబట్టి ఆ పశ్చతత్వం రాకముని ఒకవేళ మరణిస్తే నరకానికి వెళ్తాం మనకైతే దేవుడు ఆ పశ్చతత్వాన్ని అనుగ్రహించాడు ఆయన కృపది కాబట్టి ఆ పశ్చతత్పం పొందుకోవడం ఎంతో అవసరమై ఇంకొకసారి పాడినట్టు త్రోవ తప్పిన వారంలో తెరదీసే వాడు కాబట్టి మనము ఎప్పుడైతే ఆయన యొక్కకి తిరిగి నా పాదములను ముద్దు పెట్టుకునేటం మానలేదు మేము మేమేటో కానీ మేము నా పాదములతో అసలు కూసాను అయితే మనం ఆ విధంగా ఆ కాకి ఫ్రాగ్రెంట్ ఆయన ఆమె తన తల మీద తడిపింది అది ఎన్నో వేళ్ళ విలువ గలి అదంతా పెట్టి కూసి అంటే ఆమె దగ్గర ఉన్నదంతా పెట్టి చూసి ఆ యొక్క పశ్చాపం పడింది కాబట్టి మనం కూడా ఆయన చేతులు చాపి ఎదురు చూస్తున్నారు అనేకులకు అవసరమైంది అనేకులు గొప్ప గొప్ప ప్రసంగాలు చూస్తారు అనేకులు గొప్ప మాటలు చెప్తారు వాళ్ళ కలిగిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు కానీ వాళ్ళ ఫలాలు అంటే ఆ క్యారెక్టర్ చూస్తే మాత్రము మనం ఇబ్బంది పడతాం వాళ్ళకు రెండు రోజులు కూడా ఉండలేదు నేను రోజుల్లో కొంత ఉన్నప్పుడు వాళ్ళు గూతులు మాట్లాడే ఉన్నారు వాళ్ళు దోచుకునే వారగా ఉన్నారు ఒక పాన్నారు ఆయన అయితే మీరు బంగారం సమర్పించుకోవాలనడం ఆ బంగారాన్ని తీసుకుని దమ్ముగా క్యాష్ చేయాలి సత్తి ఒక్కరిని ఆయన బంగారం పార్షర్ పేరు పెట్టేశారు అమ్మాయి కాబట్టి ఇటువంటి జిల్లాలలో మనం ఉన్నాం కాబట్టి సత్యములు ప్రకటించే వారంగా దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి అటువంటి పక్క హృదయం కలిగి ఆ కృతజ్ఞతతో దేవుడిని సేవను నిజమైన వారలో మనం ఉండాలని ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు గురించాలని అలాగే <coughs> ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరులో తండ్రి మా గొప్ప దేవ నాయన మరి యొక్కసారి ప్రభావ హృదయకాల సమయం ప్రధాన దినందు నాయన తండ్రి మిమ్మల్ని పూజిస్తూ కీర్తిస్తూ గణపరుస్తూ హెచ్చిస్తూ కొనియాడుతూ సన్ను స్థుతిస్తూ మహిమపరుస్తూ ప్రభావ నాయన ప్రభావ మా దేవుడు రక్షకుడు ఆ విమోచకుడు ఆ విశ్వాసకర్త తండ్రి నాయన ఆ విమోచన తండ్రి స్థుతుల స్తోత్రం నేను చెల్లిస్తుంటున్నాను బాబా ఎందుకు పలికరైనటువంటి నన్ను దుమ్ము దూరితో సమాన నన్ను ప్రభునైన తండ్రి బుల్టి గుంతలో పడిన నన్ను ప్రభునైనా తండ్రి ఎటువంటి ఆత్మీయ జ్ఞానము ఎటువంటి ప్రభు ఆత్మీయ యోచన మన సంబంధమైన యోచన ప్రభా నిత్యమైన విషయాలపై ఆసక్తి లేనటువంటి జీవితంపై ప్రభు ఈ లోకము కొరకే శరీరము కొరకే తండ్రి ప్రభు నాయన ధనం కొరకే ఈ లోకము పేరు ప్రతిష్టతుల కొరకే ప్రభు నా కొరకే తండ్రి జీవిస్తున్నప్పుడు నా దేవ నా తండ్రి మీరు నన్ను దర్శించిన దినాన్ని బట్టి ప్రభావ మీకు వేలా అధిస్థితులు స్తోత్రం నేను చల్లించుకుంటున్నాను నా ప్రభావ తండ్రి ప్రభా అజ్ఞానిని అవివేకిని ఒక బుద్ధి తండ్రి నాలో ఏ మంచి ఎన్నుకున్నారు ఏర్పరుచుకున్నారు తండ్రి మీ గొప్ప వాక్యంతో నాయన నన్ను సంధించారు నన్ను దర్శించారు తండ్రి మీకు స్తోత్రం చల్లించుకుంటున్నాను నా దేవుడు రక్షకుడు నాయన ఎంత ప్రేమ గలవాడు ప్రభావ ఎంత దయాదక్షిణ పూర్ణో తండ్రి కరుణా కటాక్షంగా చూపించిన నా దేవుడు ప్రభావిని మీకు విరాధి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు నాయన నా ప్రతి పాపమును నా ప్రతి శాపము తండ్రి తీసివేసి ప్రభ నాయన శుద్ధినిగా చేసిన దుఃఖస్తో తండ్రి నాయన ఎవరు పాపము తీయగలరు ప్రభా ఎవరు నా శాపము తీయగలరు అది కేవలం నాయన మీరు గొప్ప కార్యం నా గొప్ప బలియాగమును బట్టి సాధ్యమైన తండ్రి మీకు స్తోత్రం నాయన మీ ప్రే కుమారు కలువరిశిలో చెల్లించిన అమూల్యమైన దోషముల రక్తము బట్టి నూతన నిబంధన బట్టి ఆ రక్త ప్రోక్షణ కింద కన్నా నన్ను తెచ్చి తండ్రి నన్ను శుద్ధినిగా చేసుకునేందుకు ప్రభావ నిందా రహితుడుగా నిరపరాధిగా అది నిలబెట్టుకు యోగ్యమైన ఆ యొక్క రక్తాన్ని పట్టిస్తూత్రి మీకు శత్రువునై ఉండగా నాయన ప్రభు మీ కుమారుని మండం చేత నన్ను తండ్రి మీకు మిత్రునిగా చేసుకున్న స్తోత్రం మహాదేవ తండ్రి మీ నన్ను చేసుకున్నారు స్తోత్రు మీ తోటి వారసులుగా చేశారు ప్రభు అస్త ఆయన మహిమకు పిలిచాను తండ్రి ఆయన రాజ్యం పిలిచారు మహదేవ ఇంత గొప్ప దేవుడు ఇంతగా నన్ను ప్రేమించా ప్రభావ నన్ను ఏ యోగ్యత లేనప్పుడు ప్రభా నేను మీ కార్యములు నేను పోషించగలనా మీ పరిశోధించగలనా ప్రభావ నా జ్ఞానములకు మించినవి తండ్రి ప్రభా అవి నేను అర్థం చేసుకోవచ్చని తండ్రి బొబ్బా స్తోత్రు నా తండ్రి ప్రభా నైనా తండ్రి మీకు స్థుతులు స్తోత్రులను చెల్లిస్తున్నాను ప్రభుత్వను ఆరాధిస్తున్నాను నా ఆరాధనకు నా స్థుతులకు పాత్రుడు తండ్రి ప్రభా నా హృదయాన్ని తండ్రి నాయన మీ పాదం చింత తండ్రి ఆ హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను హెచ్చిస్తున్నాను గలపరుస్తున్నాను నా దేవుడు అంత గొప్ప దేవుడు అండి నేన ఆకాశం మహాకాశం పట్టజాలేవుడేవయండి ఒక మాట చేత సమస్తం సృజించిన దేవుడే వండి జీవాధిపతి ఈ మంటి నరని తండ్రి నీడ వంటి మరిని గడ్డి పూజతో సమాన అన్నం మీ కళ్ళు చూసినందుకు స్తోత్రం రాదే మీ ప్రత్యేక పరుచుకున్నందుకు స్తోత్రండి ఎంత గొప్ప ఆత్మీయ కార్యాన్ని నిత్యమైన కార్యాన్ని బలమైన లోతైన పర సంబంధమైన కార్యాలను ప్రారంభించి అంతమరకు కొనసాగించే దేవుడు స్తోత్రం ఆయన తండ్రి ఆయన యొక్క విజయంలో తండ్రి నాకు కూడా విజయం దయచేసి చూపించుకుంటారు నా దేవుడు ఆయన ఇంతకు దేవుని ఏమి చెల్లించడం అనేకమైన ప్రార్థన విజ్ఞాపలు కూడా మాకుంటున్నాయి ఆయన ప్రభుత్వ ముఖ్యంగా కరోనా గురించి ప్రార్థించడం తండ్రి సహాయం దాని నుండి విడుదల విమోచన తండ్రి ఆయన భయంకరంగా వ్యాపిస్తుంటా అనేక మంది మరణిస్తున్నారు తండ్రి కరణించండి ప్రభావా చూపించండి మా తండ్రి మీరు మాత్రమే కట్టడి చేయగలరు బాబా మీ శక్తితోనే అది కట్టడి అనేక వేల మంది ప్రభు రోజుకి తండ్రి కరణించలే మాతండ్రి ప్రజలతో భయంకరమైనది బాబా ఆయన అనేక ఆత్మను నశించిపోతున్నాయి తండ్రి క్షమించండి ప్రపంచ ప్రజలకు క్షమించండి ప్రభు ఎంతో దుర్మార్గం పాపం దుష్టత్వం భ్రష్టత్వం ఎక్కడ చూసిన ప్రభావ తండ్రి మీరు తండ్రి మీ భయం లేనటువంటి జన్మగాయక తండ్రి ఆయన సంఘాలను క్షమించండి సంఘ పెద్దలు క్షమించండి సంఘ క్షమించండి పాస్టర్లు క్షమించండి ప్రభుత్వ మమ్మల్ని క్షమించండి నాయన ప్రభావ తండ్రి యొక్క కరుణను కట్టడి చేయవలసింది మేము చేయవలసిన పని ప్రార్థించాల్సినంతగా ప్రార్థించలేదు తండ్రి అదేవిధంగా మైగ్రేట్ వర్కర్ సమస్య గురించి ప్రభుత్వ తండ్రి ఇంక నిబడితల దాని గురించి ఆయన ప్రభుత్వ సంఘాల ఆరాధన గురించి తండ్రి ఇటు అన్నిటి గురించి ప్రార్థిస్తుంటున్నా సహాయం చేయడం అదే ప్రభు అనారోగ్యం బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటా కోవిడ్ నిసుకున్న తండ్రి ప్రభుత్వ తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాయన తండ్రి తండ్రి ఈ యొక్క సమయంలో ఇట్టూర గారి భర్త గారిని వెంకట గారిని ప్రభావ ఆయనకి నెగిటివ్ వచ్చిందని తండ్రి ఆయన మీకు స్తోత్రం మా దేవా అదేవిధంగా ఆయన పదక జ్ఞాపనం చేసుకుంటా తండ్రి ప్రభా స్తోత్రం ప్రభా ఈ సమయంలో రవి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ చనిపోయినాడని తెలిసింది బాబా తండ్రి నాయన తండ్రి బాబా అని ఎవరితో మాట్లాడటం లేదు అందుకని నాయన మీ వాక్యం మాత్రం ప్రభా పంపించగలిగినాం తండ్రి అది ఆయన చేరిందని చూశాడని చేరి నిమిషంలో ప్రభావ మిమ్మల్ని తండ్రి నాయన తండ్రి బొబ్బా ఒప్పుకున్నాడని విశ్వసిస్తుంటున్నాం తండ్రి మరణించండి ప్రభావ దొంగవలే బాబాయ్ చిర నిమిషంలో కాపాడుకోండి నమ్ముతుంటున్నాం ప్రభావిన మీరు గొప్ప కార్యం చేసే దేవుడు ఎంతో దయాదక్షిణి పూర్ణుడు నాయన అడ్డ స్తోత్ర భార్యను బిడ్డ జ్ఞాపకం చేసుకుని తండ్రి కరుణించండి చూపించండి మా దేవన అదే విధంగా ప్రభావం అనారోగ్యంగా ఉన్న బిడ్డను వ్యాపారం చేసుకోండి అభిరామగా ముట్టండి స్వస్థపరచంగా స్ట్రోక్ నుండి విడుదల తెచ్చేయండి నాన్న ప్రభావ తండ్రి పెద్ద జాషు ఆ బిడ్డను వ్యాపం చేసుకోండి ఆయన ప్రభావ కిడ్నీస్ ముట్టండి ప్రభావ స్వస్థపరచం రివైవ్ చేయండి తండ్రి ప్రభావ ఆ బిడ్డను తండ్రి సేవ కూడా కోరిక బిడ్డలో ఉన్నది ప్రభావ కంటి చూపును దయచేయండి ఆయన కంటి చూపుకు అడ్డంగా ఉన్న ప్రతి క్లాట్ ను కరిగించండి ప్రభావ ఆ యొక్క ఆప్టిక్ నావ్ అన్నింటినీ బాగుపరచ మీరే ప్రభా ఆ తండ్రి చూపు ఇవ్వగలరు అనేక మంది చూపించిన దేవుడు తండ్రిని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన కార్యం చేయండి అదేవిధంగా ప్రభుత్వ తండ్రి చిన్న జాషుల గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆయన గుండె ముట్టండి స్వస్థపరచండి ప్రభుత్వ ఆ యొక్క ఆయన గాయండి తండ్రి మేము మానుకోవలసిందిగా పేర్కొంటున్నాం తను ఎటువంటి సమస్య రాకుండా సహాయం చేయండి మా దేవ మా తండ్రి ప్రభా రెండోసారి ఈ ఆపరేషన్ జరిగి ఉంటే ఆ తండ్రి మీరు ఎక్కడి నుంచి చూపించండి మా దేవాల ప్రభా సహాయం చేయండి అదేవిధంగా తండ్రి నాయన ప్రభా మరియు తండ్రి కృష్ణ పాప గురించి కూడా ప్రార్థిస్తుండ్రు సంపూర్ణ ఆరోగ్య స్వస్థుతండి ప్రభావ జ్ఞాపం చేసుకున్న తండ్రి ఎక్కరేసి గొప్ప చూపించండి ఇంకొక ప్రభావ ఒకసాధుడు జానీ కూడా తండ్రి కరోనా బాధలు పట్టడానికి విన్నాను సహాయం చేయండి బాబా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మొట్టండి స్వస్థపరచండి ఈ విధంగా ప్రభావ తండ్రి డానియల్ గురించి ప్రార్థిస్తున్నాం ఆయన గడిచిన నిన్న ప్రభావ సాయంత్రం తండ్రి తనకి స్లోక్ వచ్చింది ప్రభా తండ్రి ప్రభా ఆయన ఆ యొక్క సన్ఫ్లవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండగా ప్రభా నాయన చూపించండి ప్రభా దయ చూపించండి నా దేవ గాయపడినస్తాను చాపండి ముట్టండి స్వస్థపరచండి ప్రభావ సంపూర్ణంగా మీ వైపు సహాయం చేయండి ప్రభావ మీ దర్శించండి తను తను తండ్రి సమర్పించుకోవడానికి సహాయం చేయండి నేను ఆ యొక్క ప్రతి దాడి నుండి కాపాడి భద్రపరచండి ప్రభావనైనా మీ వరకు మీ సహాయం చేయండి మిమ్మల్ని సంపూర్ణంగా హత్తుకోవటానికి సహాయం చేయండి వారి తల్లిదండ్రులు చేసిన సేవను గుర్తు చేసుకుంటున్న మాత్రం ప్రభావించండి ప్రభావించడం మాత్రం ప్రభా నైనా మీరే బుట్టి స్వస్థపరచు ప్రార్థిస్తున్నాం ఎటువంటి కాంప్లికేషన్ రాకుండా సహాయం చేయండి ప్రతి అవయవనైనా చక్కగా ప్రభావ పనిచేయాల సహాయం చేయండి ప్రతి ప్లాట్ ను కరిగించవలసింది కడుపు ప్రభావ న్యూరో ఫిజిషియన్ ఎవరైతే రావాలో ఈ రోజు మార్నింగ్ వస్తారన్నారు ప్రభావ అది టెస్ట్లు ఏవో కూడా అవన్నీ సక్రమంగా జరుగులాగిన ప్రభావ మీరే సహాయం చేసి నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నేను చేయ ప్రతి విషయంలో ప్రభా నేనే మాకు సహాయం చేసే దేవుడు ఆ ప్రార్థన వినే దేవుడు విశ్వాసంతో కూడిన ప్రభావ ప్రార్థన రోగిని సస్సుపరచడం అని చెప్పారు ప్రభా వాక్యం పట్టుకుని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సహాయం చేయండి అదేవిధంగా ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిందరి జ్ఞాపకం చేసుకుని తండ్రి ఉట్టి స్వస్థపరచండి ఈ విధంగా ప్రభావ మేము ఎన్నో అవసరం తండ్రి ప్రభా ఆయన మా ప్రతి అవసరం మేము అడగకముందుకుని ఉండేలాగా సహాయం చేయండి మీ మహిమ కొరకు జరుగులాగా సహాయం చేయండి బాబా నాయన తండ్రి ఈ యొక్క సమయంలో నాయన బాబా మా యొక్క ప్రతి ప్రార్థన మీ అందరికి చేరిందని తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ఆ కుమారుని ప్రభావి తండ్రి తప్పిపోయి మళ్ళీ దొరికిన కుమారుగా ప్రేమించాడు ప్రభా ఆయన సమస్తం తండ్రి దుర్గాపంలో మొత్తం పోగొట్టుకుని తండ్రి ఏమి లేని వాడికి వచ్చినప్పటికీ తండ్రి ఆయన ఎంతో హత్తుకుని ముద్దు పెట్టుకుని ప్రభావ ప్రశస్త వస్త్రం తొడిగి ఆయన ఉంగరం తొడిగి చెప్పులకు కాలు అంతగా సన్మానించాడు గొప్ప విందు చేశాడు ఆయన ఎంత గొప్ప ప్రేమ ఆయన అంతగా మమ్మల్ని ప్రేమించి మీకు స్తోత్రం ప్రభా ఆయన మీరే మాకు సహాయం చేసి ప్రభావ మీ ప్రేమను తెలుసుకునే భాగ్యం మాకు దయచేవాల్సింది పెడుకుంటున్నాం ఈ విధంగా ఆయన మా గురులందరిని బట్టి స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆయన మమ్మల్ని మా సమస్త హస్తగతం చేసుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు ఆరక్షకుడు అడిగి వేడుకుని బ్రతులు నడుచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుగా పరిశుద్ధుగా మహొన్నతుడ వంద మీరు యోగ్యతను అర్హతను ఇచ్చినందుకు వంగనాలు తండ్రి వ్యతిరేకంగా దశలు తండ్రి ప్రభావైనా దశలో ఉన్నప్పుడు తండ్రి కనికరించి తిరుపతి నుంచి ప్రేమించి తండ్రి మమ్మల్ని హక్కున తండ్రి కౌగిలించుకుని తిరుపతి దీన్ని మీరు మనకి తెచ్చలేను ప్రభు నాయన క్షమించమని అడుగుతున్నాను తండ్రి నాయన ఈశ్వరగా అజ్ఞాన దశలో నరకానికి వెళ్ళవలసిన దశలో ఆయన అదే నా లోకం అన్న విధముగా తండ్రి తృప్తికరంగాను త్రీ పాపాన్ని ప్రేమించే అనేక మార్లు ఉంది మీకు తండ్రి ఎన్నో మార్లు తెలివి చేశాను ప్రభు నాయన దయకు తండ్రి మీరు చూసిన కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ ఈ సమయమున తల్లి ఈ ఇక నాయన ఈశ్వరగా బ్రతుకు దావైపు నేలు అనే ఇంకా పరిపూర్ణము చెందులాగ సహాయం చేయండి ప్రభు నాయన తండ్రి మీ గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీరు ఇచ్చిన రక్షణ అది అన్నిటికన్నా నా జీవితంలో ఉన్నతమైనది మొదటి స్థానం నేను గ్రహించున్నాను ప్రభు ఆ రక్షణ లేక నాయన అనేకులు నాయన మీ యవ్వనులు అనేకలు నాయన కుత్రులు పోతూ తండ్రి అనేక పాపాలు చేస్తూ వస్తుంటున్నారు ఆయన కర్మించండి కనికరించండి మాకు చూసిన కృపణి నాయన వారికి కూడా దైక్షిమను వేసుకునిస్తున్నాం తండ్రి ఆయన కనికర పడ్డాడు ప్రభావ అయా దాసు ఆ యొక్క కుమారునియ్య తండ్రి కనికరం గొప్పది ప్రభావ తండ్రి ఎందుకు వేసినారు ప్రభా ఆయన అనేక గొప్ప కార్యాలు ఆ స్త్రీ నిర్మలింపు పెట్టుకోండి ప్రభావ తన పాపాలు ఎక్కువకోవడానికి తండ్రి ఈ ప్రభావ రెండు తండ్రి నేను ఆయన అయా ఈ రోజు సరిగా చూడలేకపోయాం ప్రభావ అనేక ఆయన డిస్టర్బెన్స్ తండ్రి మనసు కలస బాగా వేదనలో ఉన్నాను ప్రభావ ఆయన క్షమించండి ప్రభావ నీ వాక్యాన్ని సరిగ్గా బోధించలేకపోయాం ప్రభావ మరి తెలుసు తండ్రి ప్రభు ఇక్కడ వచ్చిన డిస్టర్బెన్స్ అంత తండ్రి ప్రభు నాయనా ఏసరగా వాటిని బట్టి ఎంతగానో చూసుకుంటున్నాం తండ్రి నాయన సాయం చేయండి ప్రభు ఆయన క్షమించమని వేడుకుని తండ్రి ప్రభు నాయన ఏసరగా అదే విధంగా నాయనయ్య తండ్రి ప్రభుత్వ ప్రతిబిం చేసుకుంటు ముఖ్యంగా తండ్రి సరే ప్రార్థిస్తుంటున్నాం ఆయన అక్కడ జరుగుతున్న చది ప్రభావైనా ఎవరైతే నాయన డాక్టర్స్ అనేక గమనించినటువంటి పరిశ్రమలు వస్తున్నారు వారికి రోగులకు ప్రార్థనలు చేస్తున్నారు ధైర్యము ఇస్తున్నారు అక్కడ కార్యరూపం చేయండి ప్రజలు నాయన ఇసర వాళ్ళల్లో మార్పులు దండి పక్క చపాన్ని దయచేయండి నాయన ఇసరది వాళ్ళున్న స్థితిలో ఆయన వారు బయటపడితే సాయం చేయండి ముఖ్యంగా వారికి నుంచి నాయన మంచి ఆరోగ్యంలో దండి ప్రజ ఇమ్యూనిటీ పవర్ దండి ప్రభావ జ్ఞానాన్ని రక్షించినారు మీకు వంద నెల ప్రభావన ఈ వందనాలు అదేవిధంగా ఎవరైతే బాధపడుతున్నారో వారికి సహాయం ఇచ్చేయండి ప్రభావం చేయండి అదేవిధంగా మెడకలు రైతులు మెడికల్ వారిని వారు నైనా ప్రతిసారి తండ్రి ప్రభుత్వ వారి జీవితంలో లాస్ట్ వచ్చి తండ్రి అనేక తండ్రి ప్రభుత్వ దూరాలకు పాల్పడుతూ వస్తున్నారు ప్రభావిత ఆత్మహత్య చేసుకుంటున్నారు సంతరించండి వారికి సహాయం చేయండి వారికి జ్ఞానం దయచేయండి ప్రభావితల ద్వారా పోతున్నా ఆ యొక్క పంటను నైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన మిడతలను మా రాష్ట్రాలకి నైనా రాబోతుండగా తండ్రి ప్రభావ ఏ విధంగా ఎదుర్కోవాలో నైనా జ్ఞానం నేర్పించండి ప్రభుత్వ అదే విధంగా కూడా జ్ఞాపకం చేసుకుంటా సంఘానికి ఏంటి అక్కడ క్రీస్తు ఉంటాడు బయటకు వస్తే ఇంకా వదిలేక రావాలనే విధంగా కరెక్ట్గా ఉంది ప్రభా నిజంగా వాళ్ళ ఆత్మలకు ఆయన క్రీస్తుని కలిగి లేదు ప్రభావ అనేటువంటి తండ్రి ప్రభావైనా అయ్యా అక్కడ ఎక్కడ ఉందని అయినా సంతోషించే వారంగా ఉన్నాం అయ్యా మిమ్మల్ని కలిగి మాకు ఆ భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా ఏ తప్పుడు పని నాయన ఏ ఒకటి ఆయన మీకు వ్యతిరేకంగా ఉండకుండా సాయం చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా తండ్రి అయ్యా నామకాల క్రైస్తవుని వారిని నాపకం చేసుకుని వారిని మీరు అక్షితమని వేడుకుని ఉంటుంది అదే విధంగా తండ్రి ప్రభాయన సీనియర్ ద్వారా జరుగుతున్న పచ్చి నాటకం చేస్తుంది ఆయన చేయండి అదే విధంగా రోగగ్రస్తులుగా ఉన్న మా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు జాస్వాణి వంద నెల ప్రభావ కానీ గొప్ప ముట్టండి సాయన చేసే సర్వేరీ విషయంలో గొప్ప కార్యం చేసిన వంద నెల ప్రభు ఆయన చేయబట్టి వంద నెల ప్రభు ఆమెకు కూడా పరిపూర్ణ విడుదల కావచ్చండి రవిత్రు పరిపూర్ణ విడుదల పరిచయండి విష్పాలమ్మ గారికి పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆయనను కూడా సంపూర్ణంగా చూపరచండి ఆయన తగ్గించుకుంటూ మా రక్షణ మీ కుమారుడు ఏకృతమో ఉన్నది తండ్రి ఏంటంటే ప్రేమిల్ గిరాజా ప్రేంగుల గురించి అండి కారానికి దినానికై నీ కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి అయ్యా నిస్తున్నాం కనుకరిస్తున్నాను తండ్రి ఆ జీవితంలో గొప్ప దేవుడుగా అయ్యా ఉన్నత దర్గంగా అయ్యా కోటగా అయ్యా రాష్ట్రయంగా అయ్యా నమ్మకమైనటువంటి నమ్మ దగ్గర క్రీడంగా ఉన్న కొత్త అయి కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి అయాహా ఉంటే వా నేను కూడా అయాహా యొక్క కట్టుకోవడం కుమారు జీవితం అయ్యా నమకు ఏంటంటే పెంగ ప్రేమ నా జీవితంలో తండ్రి ఇంకా ఎంతో ఉన్నతంగా అత్యున్నతంగా నా ఇలా చూసినటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆయన ప్రేమ తెలుసుకుంటున్న తండ్రి ఈ పాటివైన దేవత వాడిని తండ్రి కరుణించడానికి కానీ అయ్యా కృషి చూస్తానికి కానీ జ్ఞాపం చేసుకుంటానికి కానీ తెలియని వాడిని కాస్త అయ్యా దేవ నా జీవితం గురుచి చూడటానికి అయ్యా అనుభవించడానికి మీరు అనుభవించేటప్పుడు ప్రేమ ఇప్పుడు దేవాలయంతో ఉన్నతమైన ప్రేమగా అయ్యా ఎంతో ఒక ప్రేమగా నా జీవితంలో మంది ప్రేమ ఇస్తున్నాను మీరు జీవిస్తున్నాను బ్రతుకున్నానంటే దేవులో ఆయుధిక ప్రేమ పెంచడం అయ్యా నమకు ఎంత నరకుంటే దేవ శాకానికి దేవ నమ్మకు ఎంత సమస్య విధమైనటువంటి దుష్టత్వానికి లోనైనటువంటి నా జీవితాన్ని నా తెలియగా అయ్యా నిరుకరణ తీసుకున్నాడంటే అయ్యా నమ్మకైతే అంటే మీ బిడ్డలు దేవ సహవాసం ఇచ్చిన నడుపుతూ అయ్యా నన్ను బలపరుస్తూ అయ్యా నా దేవుడు కానీ నా రక్షకుడుతాను ఆయన చూపుతున్నటువంటి ఆ యొక్క నమ్మకైంతే ఆ దేశాంతే రెంగుల గురించి అయితే అంటే ప్రేమ జీవితంలో దేవా ఫలితానికి అయ్యా మీరు అనుగ్రహించారు నాచే అయ్యా దేపా అయ్యా మిమ్మల్ని దేవ తంత్రి దేవా అని పిలిచి దేవా ప్రార్థించే అర్హత నాకు లేదు అండి ఆయన తండ్రి ప్రయాణ రకంగా నాకు ఇచ్చినట్లయితే ఆ యొక్క స్వాతంత్రం అంటే ఆ యొక్క విమోచనకైనా కొంత ప్రేంగుల గురిజా సృష్టిపర్తి అని మిమ్మల్ని దేవ ప్రేంగుల తండ్రి సర్వ అధికారి అయిన తర్వాత దేవుడు అయినా మిమ్మల్ని తంటే సేవ ప్రేంగుల గురించి రాజా మర్చిపోడికి సేవా అంటనే ఏమైనా పెట్టినంటే సాధ్యాన్ని రక్షించి నన్ను ఆరాధించడానికి నమ్మిన సూచించడానికి అని చెప్పే నేర్చుకుంటున్నాను రంగిల్ గుంటా రంగిల్ గుంటే అట్ గొప్ప నామా అయితే అయ్యా దేవ ఏ దేవుడు కలిగిన కడిగా అయ్యా అటు దగ్గరికి నాకు మీరు అందించాం పాదాల పొందనాలు తీసుకుంటాం ఆరాధన నా రక్షకుడు నా ప్రభుత్వైతే తీస్తున్నాము బ్రతమాలు వేడుకుంటున్నాం తండ్రి ఆ అర్థం చేశాం పరిశుద్రవ దేవ మీకు వదనాలైన కృపామాయ్య మీకు వదనాలు తండ్రి అయినా ఈ యొక్క దర్శకాలమంతా మిమ్మల్ని మమ్మల్ని కలుషితంగా కాపాడినైనా సజ్జుల కలలు పెట్టడానికి మీకు ఎంతో వదనాలు అయినా విధి అంశాలు ఎంతో మంది ఉండగా ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు ప్రభావ దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు సుఖలు సోదరాలైనా విధి నంత మిమ్మల్ని మిమ్మల్ని శృతించలాగాన పరచులాగన గడిచిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వదనాలు ప్రభావ అయినా మీ యొక్క స్వర్ణ లాగా మీకు ఎంతో వదనాలు తండ్రి అయినా మాలో తనమని ఎటువంటి తండ్రి అయితే మోసం ఉద్వేషం లేకుండా జాగ్రత్తగా జీవించం ఇక లోకాషులకు బానిసలు కాకుండా ప్రభా ప్రతి క్షణం పనులు కం బయట చూస్తూ ముందు పోలాగల సేపడండి తండ్రి అయితే తప్పపైన కుమారుడి గురించి మీరు మాట్లాడినారు ప్రభా ఇది అనేక పర్యానీ విషయం జ్ఞాపకం తీసుకుంటున్నాం తండ్రి ఇది నాకు క్రైస జీవితంలో ఉన్నది ప్రభావ ఎంతో మీ సన్నిధి దూరంగా వెళ్లిపోయినారు ప్రభా వారందరు తిరిగి రావాలని ఆయన అటువంటి ప్రేరేపలు దయచేయండి అటువంటి ఆకర్షణ దయచేయండి ఎవరి మీరు తోసిపుచ్చిన వచ్చి ప్రతి వారిని మీరు స్వీకరిస్తున్నారు తండ్రి ఎంతగానో ప్రభావ మీరు ప్రేమించిన మీ బిడ్డలు తండ్రి అయినా తప్పపైన కుమరేగా ఈ ప్రభు తప్ప పిల్లలు ఉంటున్నారు తప్పి పైన తండ్రులు తల్లిలుంటున్నారు తప్పపైన సంఘస్థులు ఉంటున్నారు తప్పి పైన మాస్టర్స్ ఎల్డర్స్ ఉంటున్నారు ప్రభావ ఆ అనేక పర్యాలు మీరు మాకు జ్ఞాపకం చేసిన తండ్రి అయినా సరికరించమంటూ ఆర్థిస్తున్నాం క్షమించమంటారు ఆర్థిస్తున్నాం ప్రభావ చిన్నవాడు బయటికి వెళ్లి తప్పితున్నట్లు మేము చూస్తున్నాం పెద్దవాడు లోపల తప్పితున్నట్లు మేము చూస్తున్నాం ప్రభా వాక్యంలో దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రభావ ఈరోజు క్రైస్తవ సంఘం అంతా తప్పితున్నట్లు మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి కానీ ఒక చిన్న గుంపును ప్రతి దశలో మీరు కాపాడుకుంటూ వస్తున్నారు అందులో మేమందరం ఉన్నామని విశ్వసిస్తున్నాం ప్రభావ మమ్మల్ని అందరినీ మీరే ఎన్నుకోవాలని విశ్వసిస్తున్నాం మా గొప్పతనం అసలే కాదు ప్రభావ అవ ప్రభావ అసలే కాదు ప్రభావ ఇది కేవలం మీ యొక్క మేము జ్ఞాపకం తీసుకుంటున్నాం తండ్రి దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు నైనా మీకెంతో కృతజ్ఞ తెలిసేయ నేను ప్రార్థా అంశాల మీ సరిగ్గా తీసుకొస్తున్నాం ప్రోగా ముఖ్యంగా చక్రవర్తి వారి ఫాదర్ ని మొట్టడి స్వస్తపరచండి అక్కడ లంగ్ ప్రాబ్లం నుంచి వీళ్ళు దయచేసి హీడింగ్ అనుకరించండి దాన్ని సాక్షాన్ని కాపాడండి ఐకతన్మల్ కాలనీ మీద అతని మీద ఉన్న నింద ప్రభు కరోనా ఇన్ఫెక్ట్ అయిందని సన్నికలు అనుకుంటుండగా ప్రభుత్వా అది అబద్దం చేయమని ప్రార్థిస్తున్నాం స్వస్థత కుటుంబం మీద ఉన్న నిందని తొలగించేమని ప్రార్థిస్తున్నాం చిత్రవర్గం కూడా మృతి స్వస్థపరచండి అనారోగ్యాన్ని కొట్టివేయండి వారి కుటుంబంలో అద్భుతాలు చేకూర్చండినైనా ఐక తన్మల్ జాషువా బిడ్డల గురించి ఇద్దరు గురించి మేము ప్రార్థిస్తున్నాం ఐకతన్మల్లి ఆ బాబుని మళ్ళీ మృతి స్వస్థపరచండినైనా ఒక పర్వత కిడ్నీ ఫంక్షన్స్ రీక్రియేట్ చేయండి ఆయన బ్లడ్ క్లాస్ సంపూర్ణంగా నిర్మూలించండి ఆ బిడ్డ గ్రోత్ నార్మల్స్ ఇదే నార్మల్ చైల్డ్ గ్రో అవులాగా సహాయపడండి గొప్ప సేవ తయారు చేయండి ఒక దీన్ని మేము చూడాల ప్రభు బిడ్డ సేవ చేస్తుండగా మిమ్మల్ని మహిమ పరచాల భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి చిన్న బాబు కూడా అదే రీతిగా స్వస్థపరిచి గొప్ప కాషిగా నిలబెట్టుకోండి ఆయన అది రమ్మనిమ్ముటి స్వస్థపరిచి జీవితం సంపూర్ణంగా మీకు సమర్పించుకోండి కుటుంబాన్ని ఆకర్షించుకోమని ఆర్థిస్తున్నాం అనిపిస్తున్న రవి నిమ్ముటి అండి లివర్ డిసార్చుకోవడానికి దయచేసి సాక్షి బిడుగా నిలబెట్టమని కుటుంబిలందరినీ శుద్ధి కనిపించమంటూ ఆర్థిస్తున్నాం నేను ప్రతి ప్రాధాన్యం సరిగ్గా తీసుకొస్తున్నాం ప్రభా ముఖ్యంగా యొక్క సాయంత్రం సమయం ప్రభావ తన మళ్ళీ ఆ యొక్క వర్షత్తులో మీరే ఆధిపత్యం భయించండి ప్రభావ ప్రభా మనుషులను మీ తట్టు ప్రతి విషయంలో మీకు అంగీకారంగా జీవించలాగా సహాయపడండి ఆటంకాలను ప్రయోగించండి ప్రభావ వాతావరణం అదుపులోకి తీసుకోండి అయినా ప్రతి బిడ్డ ప్రతి సేవకుని జీవితాలని మీ యొక్క నూతనమైన అభిషేకం అను గురించి కృప అందరం పొందుకునేలాగా సేయపండి చివరి భాగం పెంచిన మీ కాలం ముగించే దశలో ఉంటుండగా ప్రభావ సంపూర్ణంగా సమర్పించుకొని మీ కొడుకు జీవించేలా యార్థతతో పరిశుద్ధతోని విదయ వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరే మహిమనందమని రానయ్య యేసు క్రీస్తు పరిశుద్ధ నామ ప్రార్థించుతున్నాం తండ్రి ఓకే మన తండ్రి దేవుని ప్రేమయో మన ప్రభుత్వ కృపయో పరిశుద్ధాత్మన్యోని సహ ఇంపుడు మనందరి సదాకారంతో ఉండనుగా ంగిం విగుగాఱణడా షౕల్లె కొలుా ప఺నదటల్ఖ కీత్యం టాల్లా సక఼ల్ కెక్.